జ్యేష్ఠరాజస్పత ఆనశ్వీల సాదమహాగత సదాశివారాశరాచార్యమ్యమాన్స్మదాచార్యపే గురు పరంపరాయమస్కృత్య నరంజై నరోమ మనం కామనిందోపనిషత్ అనే దాన్ని చూస్తూ ఉన్నాము ఏ శ్లోకం కామాత్మానస్వర్గపరా భోగైశ్వర్యప్రసక్త మందము భోగైర్య ప్రసక్పహృతేతా వ్యవసాయాత్కా బుద్ధి సమాధ న విధీయ స్క్రియా విశేషబహుళా భోగేశ్వర జగతిం ప్రతి అనే ఈ కామ్యకర్మల నింద నింద అంటే నిత్యకర్మలను చేసుకోవాలి కర్మయోగంతో జీవించాలి జ్ఞానం జ్ఞానమునే పరమ లక్ష్యంలో పెట్టుకోవాలి అని అభిప్రాయం అలా ఉండాలి కానీ కేవలము కామ్యకర్మలను చేసుకుంటూ ఇదే సర్వము నాణ్యద స్థితి వాదిన కామ్య కామ్యకర్మల కంటే భిన్నంగా ఇంకా కర్మలంటూ ఏముంటా లేదా కర్మలు అంటే అనే అనుభ్రాంతి పుణ్యమో స్వర్గము ఇంక ఇంతకంటే ఉంటుంది అని ఇంకో గ్రహ జ్ఞాన్య స్థితి వాదిన రాజమండ్రి ప్రాచ్య గోదావరి వేదశాస్త్ర పరిషత్ రాజమండ్రి హెడ్ క్వార్టర్స్ పేరు ప్రాచ్య గోదావరి వేదశాస్త్ర పరిషత్ రాజమండ్రి హెడ్ క్వార్టర్స్ ఆ హెడ్ క్వార్టర్స్ లో ఆ సభలతో ఒక పండితుడిని పిలిచారు నన్ను నన్ను పిలిచాను నేను వెళ్ళి మాట్లాడొచ్చాను అదే అది కాకుండా ఇంకొక నా దగ్గర కొంత అధ్యయనం చేసినటువంటి ఒక విద్వాంసుడు బాగా వేదాంత మంది ప్రేమాది గల వరకు నా ఆయన గారి దగ్గర కొంత అధ్యయనం చేసి నా దగ్గర కూడా కొంత అధ్యయనం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన్ని పిలిచారు పిలిస్తే ఆయన వెళ్ళి ప్రసంగం చేసొచ్చాను ఏమిటి ప్రసంగము పుణ్య పాపములకు అతీతమైన పాపపుణ్యములకు అతీతమైన ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలి ఆత్మస్వరూపముంది పాపం కాదు పుణ్యం కాదు రెండు స్పృశించవు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 పాపం చేయం చేయొద్దు పుణ్యం చేసుకోండి అని చెప్పాలి కానీ మీరు పాపపుణ్యాలకు అతీతంగా ఆత్మతత్వం ఒకటి ఉందని చెప్పేసి మీరు అడకంగా మాట్లాడడానికి ఇది అని దీస్ దేర్ అబ్జెక్షన్ అంటే ఏమంటారు ఏమిటంటే మీరేమిటంటే అబ్జెక్షన్ శాస్త్రం అలా మీరు వల్లిస్తున్న వేదాల్లో అలా ఉంది మీరు అబ్జెక్షన్ రహిస్ చేయడం ఏంటంటే అదేమి కుదరదని మీరు ఇదే చెప్పాలి నాణ్యత కాబట్టి అలా ఉంటారు లోకంలో నేను ఈశావాస్య మీద మీద నేను నన్ను చెప్పమన్నా నేను ఏమంటే చెప్పమంట మీరు ఉపనిషత్తు గురించి ఈ ఆర్గనైజర్స్ కి ఆర్గనైజ్ చేసి ఆయనకి హీ ట్ నో ది పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ మీరు ఉపనిషత్తు మీద చెప్పండి నేను నేను చెప్తాను ఉపనిషత్తు మీద చెప్పమంటా చెప్పమనకపోతే నేను వెళ్ళనే వెళ్ళాను నేను చెప్పాలంటే ఉపనిషత్తేనే గీతనా ఇంకా మిగతా వారితో పెద్ద సంబంధం అసలు సాహిత్యం మీద చెప్తామా వినివే ఉపనిషత్తు సరే ఏ ఉపనిషత్తు ఏ ఉపనిషత్తు అంటే గ్రోధాన్యత అంటారు కదా దానికేమి బిగినింగు ఎండో లేదో అలా విశాలంగా ఉంటుంది ఏదో చెన్నో ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు మీద చెప్పను నేనేమన్నానంటే ఈశావాస్యోపనిషత్తు కాదు అలా వేయకండి పేపర్లోనూ ఈశావాస్యమిదం సర్వం డాష్ డాష్ డాష్ దాని మీద ఒక వాక్యం ఎందుకంటే ఈశావాస్యోపనిషత్తు మీద చెప్పడం ఏంటండి ఉపనిషత్తు దాని మీద ఉపన్యాసం ఏంటి అది పదిహేను రోజులు పాఠం అవుతుంది ఏం చెప్తాను నేను సో ఈశావాస్యం సర్వం డాష్ డాష్ డాష్ అంటే ఆ ఒక్క శ్లోకం చెప్తారా ఒక్క శ్లోకం కూడా చెప్పను ఈశావాస్యం సర్వం చెప్తాం ఎంతసేపు గంట ఉన్నదా గంట ఉన్నదా అదే చెప్తాము అది రిక్వైర్స్ దాట్ ఎందుకంటే ఈ సర్వము ఈశ్వరుని చేతనం కప్పివేయబడవలను అని ఆ వాక్యం అది విధి జ్ఞానానికి సంబంధించిన విధి వాక్యం వాస్యం అది ఆ విధి ప్రత్యయం సో సర్వాన్ని ఈశ్వరుడితో కప్పేయాలి ఏమిటండి కప్పేయడం అంటే ఏమిటి వాట్ ఈస్ దాట్ సో ఈ సర్వం అంటే ఏమిటి ఇది ఒక పెద్ద విచారం ఇది చెప్తాను ఇది చెప్పడం ప్రారంభించాను నేను వచ్చేసరి ఇన్వైట్ చేశాను నేను నాలుగేళ్లు వెళ్ళడం మానే సార్ ఇన్వైట్ చేసినా వెళ్లలేదు ఇంకా ఐదో ఏడాది ఇంక ఇన్విటేషన్ ఇప్పుడు ఇన్విటేషన్ చేసి వాళ్ళకు ఒక మర్యాద ఇవ్వడం అనేది ఎదుగుతుంది మీరు కృష్ణాష్టమికి నాలుగు ఏళ్ల నుంచి ఇక్కడికి వచ్చారు మా సభకి మీరు ఈసారి మీరు వచ్చి తీరాలి అంటే ఇంక మరి న్యాయం కాదు సరే వస్తున్నాను ఇది టాపిక్ వెళ్ళాను గంట ధర మాట్లాడా యూ బిలీవ్ మీ నేను గంట గంట ధర మాట్లాడేప్పటికి మొత్తం ఆడియన్స్ అంతా రెండు విభాగాలు ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ దే లౌడ్ ది లెక్చర్ అనదర్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ దే వెరీ సోర్ ఏమండ అంతా దేవుడైనా ఇంకా ఇంకా ఏమీ మిగతా ఏమీ అంటే నన్ను ఏం చెప్పమంటారు ఈశావాశ్యమిదం సర్వం పాఠం చెప్పే ఏం చెప్పాలి నేను మిగతా అన్ని చెప్పాలా మిగతావన్నీ ఉన్నాయని చెప్తే ఈశావాస్య మీద అవసరమని ఎలా చెప్తానండి ఈశావాస్య మీద అవసరమని చెప్పడం అంటే ఏమిటి మిగతావన్నీ లేవని చెప్పడమే ఇది ఒకటి అది ఒకటి కాదు ద్వై అద్వైతం అంటే నెగిటివ్ కదండీ అది అద్వైతం ఈజ్ నాట్ ఏ పాజిటివ్ థింగ్ నా ద్వైతం అద్వైతం మిగతా సర్వం కల్విదం బ్రహ్మ అంటే అసలు ఆ వాక్యాన్ని బాధయాము సర్వమును నిషేధిస్తే కానీ మీకు బ్రహ్మజ్ఞానం కలగదు ఈ ఆభరణ ప్రపంచమంతా బంగారము అని తెలియాలంటే మీరు నామరూప నిషేధం చేయకుండా మీకు తెలియనే తెలియదు అదే విశావాస్యం ఏదో సర్వం అదే చెప్పారు అంటే ఇలాగ ఇలాగంటే అనవసరం అండి నాణ్యదస్థితి వాదిన సో పుణ్యము పుణ్యము చేత పొందదగినటువంటి స్వర్గము అంతకుమించి ఇంక మిగతావేమీ లేవు అనవసరం లేవని అనవసరం ఎవరికి అనవసరం ఎవరు నిర్ణయించాల్సింది నువ్వా పీపుల్ డిసైడ్ అయితే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 తినేవాడికి దాని మీద రుచి లేదనుకోండి దాని మీద రుచి లేకపోవడం వేరే విషయం రుచిని మనం కలిగిస్తాం అది సమస్య కాదు కానీ వాడు నెగిటివ్ ఫీలింగ్లో ఉంటే ఇంకా వాడికి మీదే రుచిని కలిగిస్తారు ఎనివే సో నాన్ జగస్థితి వాదినహా అన్నదానికి మీకు దృష్టాంతంగా చెప్పా మేము అనుకుంటున్నదేదో ఇదే తప్ప మరొకటి లేదు ఒక ఆయన నా వచ్చారు పెద్ద విద్వాంసులు పరాశర పరాశర సంహత కాదు ప్రపంచతంత్ర ప్రపంచసారతంత్రము ప్రపంచ సారతంత్రము శంకరాచార్య విరచితము మీ అభిప్రాయం ఏమిటని అడిగారు నన్ను అడగడం ఎందుకు చెప్పండి నన్ను అడిగితే నన్ను నేను నిర్మహ మాటంగా చెప్తాను ఎందుకంటే మనం అడిగిన దానికి ఒక పూర్షిగా చెప్పడం ధర్మము ఒక అభిప్రాయంలో నేను ఉంటా సో ప్రపంచ సారతంత్రము శంకరాచార్య విరచితము అని ఏదో చెప్పారు అని నా అభిప్రాయం అడిగారు అక్కడ అడగని ముందు ఉన్నారు నా అభిప్రాయం అడిగితే నేను చెప్పాను శంకరాచార్యు రాయడం ఏంటండి అదంతా అసందర్భం అని ప్రపంచసార తంత్రం దాని పేరే తంత్రం తంత్ర గ్రంథ తంత్రాన్ని సూత సంహితలో దుమ్మెత్తిపోస్తాం అవైదికము అని చెప్పి రాస్తాం ఈ తంత్రం అనేది అవైదికము దీంతో వే వేదము చెప్పేది నిత్యకర్మలు క్లీన్గా ఉంటుంది దాంట్లో తంత్రము గోళ అధికంగా ఉండదు సో ఈ తంత్రాన్ని అవైదికం అని చెప్పేసి సూత సంహిత నిర్ధారణ చేస్తుంది సో ప్రపంచసార తంత్రం శంకరాచార్యులు వస్తారా ప్రపంచ స్వాతంత్రంలో అంతా కూడా చాలా భేద దృష్టి ఎక్కువగా ఉంటుంది ఎవేమో ఎవేవో ఉపాసనలు ఎవేవో పూజలు ఎవేవో సమాచారం ఎవేవో మంత్రాలు లక్ష తొంభై మంత్రాలు ఎక్కడ ఒక సెటిల్మెంట్ ఉండదు వ్యవసాయాత్మిక బుద్ధి అన్నది అసంభవం ఉంటుంది అదేమో శంకరాచార్యులు రాశారు ఎవరో ఈ శంకరా పేరు ఎంతమందికి ఈవేళ ఎంతమంది ఉంది లాలూ ప్రసాద్ యాదవ్ హ్యాస్ ఘాట్ వన్ పోహాక్ హూజ్ ఎస్టాబ్లిష్డ్ శంకరాచార్య you know that మీరు న్యూస్ లో సరిగ్గా వింటారా అడిగితే నేను చెప్తాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ శంకరాచార్యులు అందరూ కాదు నేను ఒక శంకరాచార్యుని అపాయింట్ చేస్తున్నానని మా ఒక పీఠం లాలు ప్రసాద్ యాదవ్ ఒక చీఫ్ మినిస్టర్ పెట్టారు సపోజ్ హీ వాన్స్ ఓ పీఠం ఒకటి పెట్టాలకుండా పెట్టలేడా మీరు ఇప్పుడే రాజపురుషా చూశారు కదా సో అతను వెంటనే ఒక ఒక తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఈయన శంకరాచార్యులు అని ఆయనకు ఒక కాషాయ మెసేజ్ పెట్టాడు ఆయన్ని ఈ ఈ ఎన్డీటివి వాళ్ళు వీళ్ళు వెళ్లి ఆయన కొత్త కాలం అయిన తర్వాత మూడు నెలలు అయిన తర్వాత సడన్ గా వాళ్ళు గుర్తొచ్చింది లాలూ శ్ర శంకరాచార్య వెరీజీ అని వెతికి ఆయన ఏదో పాన్ షాపు ఏదో నడిపించుకుంటున్నాడు ఆయన ఏదో బిజీగా ఉన్నాడు ఆయన అడిగారు ఏమిటండి కాషాయం తీసేస్తారు అప్పుడు లాలూ శ్ర శంకరాచార్యగా మీరు అందరూ ప్రసిద్ది చెందరే మీరు అంటే నా వాళ్ళే ఎక్కడ అవుతుందండి శంకరాచార్య నాకు సంస్కృతం రాదు ఏం రాదు ఆయన ఏదో పెట్టేటప్పుడు ఏదో చేసామో అది ఇప్పుడు ఏం లేదండి నేను పాప ఆయన వైట్ డ్రెస్ లో ఉన్నాడు వివేకవంతుడు కనుక సో దట్ వే ఎండెడ్ లాలూ శ్రీశంకరాచార్య సో సోమిని శంకరాసు హూఇజ్ నాట్ ఎ శంకర హూఇజ్ నాట్ ఎ శంకర కనుక ఆ ప్రపంచసారతంత్రం నాణ్య స్థితి వాదిన ఈ విధంగా కామ్య కర్మల్లోకి మనిషిని పుష్ చేసేస్తూ ఉంటారు సో అది చాలా అయోగ్యమైనది ఆ పని చేయవద్దు అని కామన్ ఎందో పనిషత్తు కదండి పంజకర్మలను నిందించి మనిషి మనసులో ఏదైనా కామన పుట్టిందంటే సిగ్గుపడిట్లా చేయాలి పాఠం అలా ఉండాలి నేను పాఠం చెప్పేవాడిని ప్రజహాతి యథా కామాన్ రాబోతోందో శ్లోకం ఆ పాఠం చెప్పాను అక్కడ యూఎస్లో పాఠం చెప్పాను యుఎస్లో పాఠం చెప్తే సమ్ ఆఫ్ ది పీపుల్ లవ్డ్ ఇట్ మెనీ ఆఫ్ దెమ్ లవ్డ్ ఇట్ సమ్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ హ్యాండ్ ఇది అంటే ఏంటంటారు స్వామీజీ మీ ఉద్దేశంలో అసలు ఏ కోరిక ఉండకూడదా అంటే మీకు ఉండకూడదు నాకు ఉండకూడదు కదండి స్థితప్రజ్ఞుడికి ఉండకూడదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అంటే కొన్ని కోరికలు అట్ల పెట్టుకోవచ్చు కదండి అని అని అని ఎవరో పలానా వారు చెప్పారు మరి వారు అలా చెప్పుకుండొచ్చు మరి శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు మీకు సంస్కృతం వచ్చా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 మీకు భోజనానికి సంబంధించి యూ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ డిజైర్స్ ఉంటాయి సాధారణంగా ఉంటాయి ఇది ఉంటే బాగుండ కొత్త అవకాయ ఉంటే బాగున్నా ఇదేది ఏవో డిజైర్స్ ఉంటాయి భోజనం అయిపోయిన తర్వాత ఆర్యూ కాన్షియస్ ఆఫ్ దట్ ఫుడ్ నో ఇప్పుడు నేను తిన్నా ఈ ఆవకాయ జీర్ణం కావాలి ఈ పెరుగు జీర్ణం కావాలి ఈ బొబ్బొట్టు జీర్ణం కావాలి అర్జు డిజైరింగ్ లైక్ దాట్ నో ఎందుకని వైఆర్ సపోజ్ అరగలేదనుకోండి మీ పరిస్థితి ఏమవుతుంది తెల్లారేపడికి హాస్పిటల్కి పరిగెత్తాల్సి ఉంటుంది కడుపులో పోట్లు ఎంత కష్టపడాలి మొన్నటి ఏ పని పూర్తవు మొన్న సపోజ్ మీకు లక్ష రూపాయల వ్యాపారానికి సంబంధించిన పని ఉందనుకోండి డాక్టరీ తిన్నా అన్న అడగలేదు అనుకోండి ఈ లక్ష రూపాయల వ్యాపారం పని పక్కన పడి మీరు ముందు దీని సంగతి చూడాలి కాబట్టి మీరు కోరుకోవాలి అసలు ముందు కోరుకోవాల్సింది ఏదైనా ఉంటే ఇదే కోరుకోవాలి ఎందుకు లేదు బికాస్ ఇట్ హ్యాపన్స్ నాట్ బై యువర్ డిజైర్ ఇట్ హ్యాపెన్స్ బై హయ్యర్ ఫోర్స్ మంచి అతను మనం కోరుకోవడం అవసరం సిన్నీగా ఉంటుంది నేను తిన్నది అరగాలి అని కోరుకుంటే సిన్నీగా ఉంటుంది సపోజ్ అరిగింది అనుకోండి ఆ నేను కోరుకున్నాను నా కోరిక తీరింది అరగలేదనుకోండి నా కోరిక విఫలమైంది వట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ సో ఏ కోరిక వద్దండి వండర్ఫుల్ వీఆర్ లైక్ దట్ ఓన్లీ మేము కోరుకోవటం లేదు వండర్ఫుల్ యూ ఆర్ ఏ స్థిత ప్రజ్ఞ విత్ రిఫరెన్స్ టు ద ఫుడ్ యూ హవ్ కన్స్యూమ్డ్ యూఆర్ ఏ స్థిత ప్రజ్ఞ బట్ ది పాయింట్ ఈజ్ కెన్ యూ డూ దట్ విత్ రిగార్డ్ ది ఎంటైర్ లైఫ్ that is the point if you can do that then you are the real state of program that is the character that is the context the context ne danni dilute cheyakudadu eppudu kuda manam aa ettu gedigi prayatnam cheyali gaane danni krandaki dinchi prayatnam cheyyaradu nijam danni common endo parishakastu astu so nidhanike meeru you remember mundaka aa pravahiyeite adrudaha yajna roopa ఈ కామ్య యజ్ఞాలున్నాయే సో కామ్య స్వర్గము స్వర్గం కంటే ఇంకొకటి ఆ విధంగా ప్రజాపతి యజ్ఞాన సృజత ప్రజాపతి అనే అర్థవాద వాక్యాలు ఇక్కడ అర్థవాదాలు పుష్పితాం వాచ్యం అని అర్థండి వాక్యాలు ఉన్నాయి ప్రజాపతి యజ్ఞాన సృజత ప్రజాపతి కాదు అంటే పరమేశ్వరుడు యజ్ఞములను సృష్టించను ఒక యజ్ఞం కాదు ఏమే అజ్ఞహోత్రం దర్శ పూర్ణమాసం అతిరాత్రం ఎక్సట్రా డజను ఒక డజన్ యజ్ఞాలను సృష్టించారు దీంట్లో అగ్నిహోత్రం కంటే పది రెట్లు ఫలం దర్శపూర్ణమాసకి ఇచ్చారు దర్శ పూర్ణమాస కంటే పది రెట్లు ఫలం అతిరాత్రానికి ఇచ్చారు దానికంటే పది రెట్లు అప్తూర్యామానికి ఇచ్చారు అలాగా గ్రెడేషన్లో ఉంటాయి మంత్రాలు అలా ఉంటాయి అర్థవాదాలు అలా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ ఈ కామ్య కర్మలు ఉన్నాయే వాటి ఎందు ఆ విధమైనటువంటి వైవిధ్యం ఉన్నది అదొక ధోరణిగా ఉంటుంది అర్థవాద వాక్యాలు వాటిని ప్రోత్సహిస్తాయి అవి తప్ప ఇంకేమీ లేదనేటువంటి అజ్ఞానంలో మాత్రం మనిషి ఉండరాదు సో ప్లవాహి అయితే అదృఢాహ యజ్ఞ రూపాహ నేను ముండగోపనిషత్వాక్యం కోర్చేస్తున్నాను సో యజ్ఞములు అనే రూపంగా ఉండేటువంటి ఈ పది రకాలు పది పన్నెండు రకాల యజ్ఞాలు లిస్ట్ ఉందే యజ్ఞాల రూపంగా ఉండేటువంటి ఈ ప్లవములు ప్లవ పడవ ఈ సంసారాన్ని దాటించే పడవ ఈ కష్టాల నుంచి తీసుకెళ్తే స్వర్గంలో రాజేస్తుంది ఈ పడవ లవాహ్యతే ఈ పడవలున్నాయే అదృఢ హేవి గట్టివి కాదండి ఇవి కొంచెం చిల్లు పడవలు లవాహ్యతే అదృఢాహ యజ్ఞ రూపాయ ఏభినంతి మూఢా ఈ కర్మానుష్ఠానము కోరికలు కర్మలు కోరికలు కర్మలు ఈ కర్మానుష్ఠానమే శ్రేయస్సు అంటే మోక్షము అని ఎవళ్లైతే భావిస్తారో భావించి దాన్ని ఆ ప్రశంసిస్తారో అభినందంతి అభినందన సభలో అభినందిస్తారో ఏ అభినందంతి మూఢ వాళ్ళు వ్యామోహితులు డెల్యూటెడ్ పీపుల్ జరామృత్యుం పునరేవాపియంతి అని ఆ మంత్రం వాళ్ళు తిరిగి మళ్ళా పుడతారు పుట్టారు కాబట్టి వృద్ధులవుతారు జరాదోషాన్ని అనుభవిస్తారు మృత్యుం మృత్యుదోషాన్ని కూడా అనుభవిస్తారు అంటే మరణ భయాన్ని అనుభవిస్తారు మనుషులకి మరణ భయం ఉంటుంది వెరీ వెరీ ఒక ఆయనని అడిగారు మీ కోరికేవిటండి అని అడిగారు ఆయన వయస్సు తొంభై ఐదు అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి నలభై మీ కోరిక ఏమిటండి మీరు చాలా అని విలేకరులు ఎవరో అడిగారు రైప్ ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు మీ కోరిక ఏమిటండి భారతదేశము యాభై ఏళ్ళని డైమండ్ జూబిలీ అంటారా గోల్డెన్ జూబిలీ అంటారు గోల్డెన్ జూబిలీ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 Suppose he lives in 105, not a big deal in this day. In 105, if you are married, still he ,まあ, will have a good life. A good life is not a good life. A good life is not a good life. This is the same thing. If you are a young man talking about it, you will have a bad life. That is not a good life. It is not a good life. It is not a good life. Otherwise, People పీపుల్ ఆర్ టెరిఫైడ్ ఆఫ్ డెత్ వై బాస్ ఆఫ్ ఇగ్నరెన్స్ జరామృత్యుం పునరేవాపయంతి కాబట్టి కామ్యకర్మలలో ఈ దోషము గలదు అని ఆ విషయంలో ఇంకొక శ్లోకం ఉందాము భోగైశ్వర్యప్రసక్తృతచేత వ్యవసాయాత్మిక బుద్ధి తపహృతేత భోగా భోగమునందు ईश्वर्य ऐश्वर्य प्रसक्ता आदा अर्थम अदे प्रसक् गुक्ति गारी तक तया आक्युे वाचम क्या पैन वाचं प्रवधं पुष्पिता वाचं స్త్రీలింగం తయా స్త్రీలింగం చెప్తాం అంచేతనే తయారంటే ఆ వాక్యముచే దాని కనెక్షన్ ఆ వాక్యం ఎటువంటి వాక్యం అర్థవాద వాక్యం ఈ పుణ్యం చేస్తే నీకు ఇది వస్తుంది ఇచ్చేస్తే ఇది వస్తుంది అర్థవాద వాక్యముచే అపహృత చేతసాం అపహృత అపహరించబడిన చేతసాం వివేకముగలవ వీడికి ఏ వివేకం ఉండదండి ఆ వాక్యం ఒకటి వింటాడు దాన్ని బట్టి పోతూ ఉంటాడు ఆ పుణ్యం సంపాదించుకోవాలంటే ఇక వివేకం అనే మాటే ఉండదు వివేకం అనే ఒక్క పెసరుంటే వీడు కొంచెం ముందు వెనుక ఆలోచిస్తాయి వివేకం వివేకం ఒక్క పెసరు కూడా జనాలు కలిగి ఉండరు చాలా మూర్ఖంగా పోతూ ఉంటారు ప్రజాఅపహృత చేత సాక్యముల యొక్క వాక్యముల చేత అపహరింపబడిన వివేకము అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది కూడా తెలుసుకోవడం చేత కాకపోతే ఇంకేం చెప్తారు ఇప్పుడు మీరు ఆలోచించండి ఉంగరం ఒకటి పెట్టుకుని ఉంగరంలో ఆడము రాళ్లు వేసేసుకుని ఆ ఉంగరం అలా పెట్టుకుని ఇటు తిరుగుతుంటే ఇంకా మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయంటాడు వాడు అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే వీఆర్ ఆఫరింగ్ సొల్యూషన్స్ టు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇలాగంటి భాష ఈ ఈ భాష కూడా ఇట్ ఈస్ అక్వైరింగ్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 మేము ప్రార్థన ద్వారా రోగములను ఏమి చేస్తామంటారు క్రిస్టియన్ మిషన్స్ మీరు ప్రార్థన ద్వారా రోగం నయం చేసే పక్షంలో మరి సెయింట్ థెరీస అమ్మగారిని హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేసినట్టు పోపు గారిని హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేసినట్టు అలాంటి మాట మాట్లాడకూడదు అంటే మీకు రోగం వస్తే హాస్పిటల్కి జాయిన్ అవుతారు వెళ్ళి మాకు రోగం వస్తే ప్రార్థనలు చేస్తారు మీరు అది కూడా మీరు చేస్తారు హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేసినట్టు ప్రార్థనలే చేయొచ్చు కదా వాళ్ళు చుట్టూ చేయాలి వడ్డీ మెయిన్ మీద అలాగంటే మాటలు మాట్లాడుకోవాలి కాబట్టి హాస్పిటల్కి వెళ్లాలి వైద్యం అనేది ఒకటి ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి ఎవరైనా వెళ్ళాలి శంట్ గరీస్ అవ్వచ్చు లేకపోతే ఒక మహాత్ములు ఒక సమాన్య గృహస్థుడు కావచ్చు ఎందుకంటే దేహంలో అందరూ సమానం దేహం స్థాయిలో భేదం లేదు కల్కి భగవాన్ గారు ఒక ఆయన ఉన్నారు ఆయనకు అనారోగ్యం చేస్తే డాక్టర్ ఆరోగ్యం వెళ్ళాలి ఎవరండి పేషెంట్ నెక్స్ట్ పేషెంట్ ఎవరంటే కల్కి భగవాన్ గారు అని నెక్స్ట్ పేషెంట్ ఆయన కడుగుల బోట్లో ఏదో ఎండాస్కోపీయో మరోస్కోపీ ఏదో చేయాల్సి సో దేహం లెవెల్లో యూ కెనాట్ క్లెయిమ్ సమ్ సుపీరియారిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నాట్ క్లెయిర్ ఆల్సో కాబట్టి సో అలాగంటే క్లెయిమ్స్ చేయకూడదు చాలా తప్పదు కానీ అలా క్లెయిమ్ చేసి ఒకటి క్లెయిమ్ చేస్తూ ఉంటే దయాపహృత చేత సార్ వీడి వివేకం దాని చేత అపహరింపబడుతుంది తర్వాత ఇంకోటి మన శాస్త్ర దీంట్లో బృహదారం యొక్క ఉపనిషత్తులో మీకు ఆ పుస్తకంలో అసమనం రిఫర్ చేస్తున్నాను నేను ఆ పుస్తకం ద్వారా ఉండడం లేదా సో దాంట్లో దీని మీద చర్చ చేశారు మనిషి సుఖ దేని చేత పొందుతాడు ఇప్పుడు దేవతల యొక్క అనుగ్రహం వల్ల సుఖ పొందుతాడా దేవతలు అనుగ్రహిస్తే సుఖము అనుగ్రహించకపోతే దుఃఖము ఈజ్ దెడ్ ది కాజ్ పూర్వ కర్మ ప్రభావం చేత సుఖ దుఃఖాలు ఈజ్ ది కాజ్ లేకపోతే అదేమిటి ఆ గ్రహములు నక్షత్రములు ఆర్ధే ది కాజ్ తర్వాత కాల ఆ కాలము నాకు ఒక స్పెషల్ షెఫ్ట్ ఉంటుంది టైం బాగులేదండి మధ్య కాలంలో అంటూ ఉంటారు మీరు వినుంటారు ఆ కాలం ఏం చేస్తుందంటే కాలము యొక్క ప్రభావించేటం ఒకప్పుడు సుఖము ఒకప్పుడు దుఃఖం కలుగుతుంది దేట్ ఫాల్ ఈ కాల ఈ విధంగా శంకరాచార్యులు ఐదారు కాజెస్ ని కన్సిడర్ చేశారు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 ఉపాదానకార ఏదే లేదు ఎందుకంటే యుక్తియుక్తంగా ఉండాలి కదా న్యాయబద్ధంగా ఉండాలి కదా సో ఇప్పుడు మీ కుర్రాడికి ఎంసెప్ లో మంచి మార్పులు రావాలనుకోండి మీరేం చేయాలి ముందు వాళ్ళు ఒక ట్యూషన్ మాస్టర్ దగ్గర బాగా తీసుకెళ్ళి ఆ తర్వాత ఒక చోట దేవాలయంలో పూజ కూడా చేయించుకోవాలి మీరేమో ట్యూషన్ మాస్టర్ దగ్గర మానేసి కేవలం పూజ చేయిస్తానంటే అది మీరు అన్యాయం చేస్తున్నారు పొరపాటు చేస్తున్నారు అలా చేయకూడదు ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి అడుపు అగ్నితుండ మాత్రం ఏదో వేసి ఆ తర్వాత దేవుడికి ప్రార్థన చేయాలి ఏదో కనీసం కమ్సే కమ్ పొరవ మాత్రలు ఉండేవి నల్లగా ఉండేవి ఏదొచ్చినా అదే వేసేవారు అవి అమ్మటానికి ఒక ఆయన తీసుకొచ్చేవాడు అగ్నితుండ మాత్రలు ఒక ఆయన తీసుకొచ్చేవాడు ఆ ఫ్యామిలీస్ ఫ్యామిలీలో వాళ్ళ ఇరవయో ముప్పై కొనుక్కుని దాంట్లో పోసుకున్నారు పిల్లలకి పెద్దలకి ఏదైనా రోగం వచ్చినా కడుపుల పూట వచ్చినా ఏదొచ్చినా అదే ఇచ్చేవారు అది ఇచ్చి దేవుడికి దండం పెట్టుకుని ఆయన పూజాది చేసుకొని ఇవాళ పాపం కుర్రాడికి బాగలేదు దేవుడికి ఏదైనా కొంచెం ఎవర్రా ఏదైనా సూర్య కమచం చదవండి లేకపోతే ఏదైనా దేవి స్తోత్రం చేయండి అని అది కూడా చదివించి ఇవన్నీ మాత్రమేసి పాతకాలం వలన ఇవ్వండి దేని స్టేటస్ దానికి దేవుడు ప్రార్థనకు ఇంపార్టెన్స్ ఉంటుంది దేవతను అనుగ్రహం కావాలి కాబట్టి ఆయన ఏమంటారంటే కర్మ ఫలానికి అది సుఖం కానీ దుఃఖం కానీ దానికి ఉపాదానము అంటే మెటీరియల్ కాజ్ కర్మ అని చెప్పారు కాబట్టి మనకు దుఃఖాలు దేని వల్ల కర్మ వల్ల వస్తుంది మనం ఆ యాంగిల్ ఏదో ఆలోచించాలి కాని ఊరికి అడ్డదిడ్డంగా పది దానికు బెత్తితే ఏమైనట్టు కాబట్టి సో తయాపహృత చేత స్నా ఈ అపహ बुद्धि बुद्धि सामधि यू नधीयते ने बुद्धि निश्चय उदी चारा चंचल का उला चला इबंधिकरुदा निश्चय में उतार वा जीवित वाड़ की सधि अने कुदर सधि अनगा ఈ సమాధి శబ్దానికి నిర్వచనం ఇప్పుడు చెప్తాను అది ఇంకా గీతలో సర్వత్రాదే వస్తుంది సమాధి అంటే ట్రాన్స్ సూపర్ కాన్షియస్ అవేమీ కాదు సో సమాధి శబ్దానికి నిర్వచనం ఏమిటంటే తత్వాబోధ ఏవాయం వాసనా పవక రోక్త సమాధి శబ్దేన నటు తూష్ణీమవస్థితి అని సమాధి శబ్దాన్ని సురేశ్వరాచార్యులు వార్తీకంలో నిర్వచించారు సో तूष्णी अवस्थि अंत मैंड स्टर्न अलबड़ उम अणीम अवस्थित पर्टिकलर टेक्नीक उपयोगी मैं अट्ठा स्टने स्टंड अने वो तरह इंकोटी गमनो स ఒక ఒక పాము ఏదో సరిగ్గా నడిచి వెళ్తుంటే దారిలో మంగళం ప్రతిహతం వస్తూ అలా అవ్వాలని కదూరికే దృష్టాంతం నడిచి వెళ్తూ ఉంటే పాము కనపడింది అనుకోండి దెన్ యూ గెట్ స్టంగ్ స్టంగ్ అయిపోతారు లేకపోతే మీరు గమనించారా ఈ రోలర్ కాస్టర్స్ అని ఉంటాయి ఇక్కడ ఇక్కడ తక్కువ అమెరికాలో ఈ పిచ్చి వాళ్ళకి మైండ్ ఓవర్ యాక్టివ్గా ఉంటుంది హైపర్ యాక్టివ్గా ఉంటుంది ఆ మైండ్ యొక్క యాక్టివిటీ తట్టుకోలేదు మైండ్కి యాక్టివిటీ పెరిగిపోతే మనిషి తట్టుకోలేదు సిక్కిపోతాడు హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఎ డిసీజ్ అది రోగం అది దాన్ని మనిషి ఈ ఈ మైండ్ హైపర్ యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు రిక్షా పల్లరున్నాడు అనుకోండి వారి మైండ్ హైపర్ యాక్టివ్గా ఉండదు వాడి వాడికి ఉన్న యాక్టివిటీ మైండ్కి ఉన్నటువంటి ఆకాంక్షలు అంతా కలిపి కట్టగట్టి ఆ రోజు వంద రూపాయలు సంపాదించడం సాయంకాలం అయిన తర్వాత ఏదో గారు అనో లేకపోతే ఏదో ఖర్చులనో ఏదో అలాగేదో కొనో బీడీ కట్టడం తర్వాత ఇంట్లో వాళ్ళకి ఇచ్చేది ఏదో ఉంటుంది వాడికి అంత మనకున్నంత తీవ్రమైన ఆసక్తి కూడా ఉండదు ఓ లెవెల్లో ఉంటుంది యాక్టివిటీ ఆ మైండ్ యాక్టివిటీ ఈ డబన్ మేక్ హిమ్ సిక్ వెరాజ్ ఓ కోటీశ్వరుడు లక్షాధికారో ఉన్నాడు అనుకోండి వీడి మైండ్ కి యాక్టివిటీ ఉంటుంది బికాస్ ఆఫ్ విచ్ హీ బికమ్స్ సిక్ అటే థింగ్ ఇట్ ఈస్ అమెరికాలో um uh, 36% of the world's uh, mood altering drugs are consumed by americans ilo dasa ye petrol 40% of the world's petrol wale consume chestar <laughs> mari no surprise prapancham lo unna energy lo 40% wale consume chestar unna 5% 40% wale consume chestar ప్రపంచంలో ఉన్నటువంటి మూడ్ ఆల్టరింగ్ డ్రగ్స్ అని ఏదో ఏదో హైపోట్రోపిక్ డ్రగ్స్ అనే ఏదో ఉంటారు వాటిని ఆ డ్రగ్స్ వాటి అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తుంటాయి వాళ్ళ దగ్గర జర్నల్స్ లో అంటే మనస్సు బాగులేనప్పుడు పని పని మానసికమైన సమస్యల కోసం వేసుకునే టాబ్లెట్లు ఇవి ప్రపంచంలో ముప్పై శాతం వాళ్ళు వేసుకుంటారు అక్కడ చిత్రం అనేటువంటి హాలీవుడ్ అని హాలీవుడ్ లో అందరూ రిచెస్ట్ పీపుల్ very rich people yani de oh sun boulevardano edo undi ne velle na boulevard me adantha kusha so sun sunset boulevard ananta danu mir car lo velthunte itto atu kuda peda peda building palaces mansions piece of dollar mansion dantlo private swimming pool untundi so which is exposed to the sky so ividamma dantlo nivasam chesthu untaru they consume maximum amounts of uh, sleeping స్లీపింగ్ పీల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా సో మైండ్ యొక్క యాక్టివిటీ ఇట్స్ ఎ డిసీజ్ దాన్ని తక్కువ ఎనీవే ది పాయింట్ ఈస్ ఇప్పుడు ఈ రోలర్ కాస్టర్ మీదకి ఎందుకు ఎక్కుతారంటే ఆ రోలర్ కాస్టర్ నుంచి మీరు అది పైకి వెళ్తున్నప్పుడు ఎక్సైటెడ్ గా ఉంటుంది యూ ఫర్ గట్ ది వరల్డ్ ప్రపంచం అనేది మర్చిపోతాం అది ఇట్ విల్ up క్రాలింగ్ ఆఫ్ అప్ అట్ గోసా టాప్ పాయింట్ కి వెళ్తుంది వెళ్లి అక్కడి నుంచి పండడం ప్రారంభిస్తుంది కార్ కార్ లో కూర్చుని ఉంటారు మీరు మీరు మీ చుట్టూ బెల్ట్ లో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఇక్కడ ఎక్కువ అక్కడ ఏదైనా రోలర్ కోస్టర్ కనుక యాక్సిడెంట్ అయితే ఆ కంపెనీ వాడు వాడి మొత్తం పది పది తరాల రకాల నుంచి ఉన్న సంపద కూడా కాంపెన్సేషన్ లో పోతుంది చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు సేఫ్టీ గా ఉంటుంది మీరు ఏమీ అవరు మిమ్మల్ని బాగా కరోగా బిగించి పెడతారు దాంట్లో వాడు అది అది బిగిస్తే గానీ అసలు మూవ్ కాకదు అన్ల ది పర్సన్ ఇస్ ఫిక్స్డ్ బై స్ట్రాంగ్ రాడ్స్ ఆ లాక్ మన మన లిఫ్ట్ లాక్ ఉంటుందో చూడండి అలా లాక్స్ ఉంటాయి ఎక్కడికక్కడికి ఆ లాక్ రిలీజ్ కాదు ఇది ముందుకు వెళ్ళదు ఎనీవే మీరు భయపడతారు కానీ మీకు ఏం అక్కడి నుంచి పడుతుంది పడ్డల్లో ఇట్ ఫాల్స్ డౌన్ సే హండ్రెడ్ ఫీట్ ఇన్ హాఫ్ సెకండ్ అంత ఎక్సలరేషన్లో పడుతుంది పడినప్పుడు ఒక్కసారిగా మీకు గుండె జలదరిశు ఒళ్ళు జలదరిశు యు గెట్ ఇన్ టు ఎ స్టండ్ స్టేట్ ఆఫ్ మైండ్ తూష్ణీమస్థితి మైండ్ ఏ పని చేయ ఇట్ ఈస్ టోటల్లీ స్టంప్ అండ్ యూ ఆర్ టోటల్లీ అలర్ట్ అండ్ ది యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ బికమ్స్ టోటల్లీ జీరో దాన్ని సమాధి అంటే వాడు మరి సమాధిలోకి వెళ్ళాడు కాబట్టి వాడికి మరి జ్ఞానైపోతాడా సంసార బంధం నుంచి బయటపడిపోతాడా రోల కోసం నుంచి దిగిన వాడు Bungi jumping. Do you know bungi jumping? Bungi or bungee? Whatever. Ji un'tun ne. Ji un'tun nakda. Bungee yara yandukhan ali, why not bungee? So ji un'tun nakda. Jejayan tikka nala, jejayan tikka nala, gaijayan tikka nala, gaijayan tikka nala, eeho nal japanu meira. So, so, jejayan tikka nal, you don't know. Anyway, it is the ji. Bungi jumping. Bungi jumping, you know, the mind gets stung. That is what they want. Because, you know why? They are trying to run away from their own mind. What a pity! When a person wants to run away from his own mind, he is in a trap. Because, if you are going to get rid of it, one of them is going to get rid of it, one of them is going to get rid of it. Why do you want to get rid of it? One of them is going to get rid of it. ఓ గాడిని గాడిదని వదిలేస్తారు కదా వీళ్ళు గాడిదని పట్టుకుని దానికి మూతికి ఒక కర్ర కట్టి ఆ కర్రకి గడ్డి కట్టి వదిలేస్తారు విదిలేస్తే ఆ గాడిని పరిగెడుతుంది ఆ గడ్డి కోసం గాడిని పరిగెడితే ఆ కూడా ముందుకు పరిగెడుతూ ఉంటుంది సో ఆ విధంగా ఇట్స్ పర్సన్ హ్యాస్ టు రన్ అవే ఫ్రమ్ హిజ్ మైండ్ అంటే వీడు ఎక్కడికి రీడు రోలర్ కోసం పైకెక్కుతాడు మైండ్ నుంచి తప్పించుకోవడం కోసం పైకెక్కితే వీడి మైండ్ ఎక్కడ ఉంటుంది రకాల వెళ్ళిపోతుందా వీటితో పాట అది పైకెక్కుతుంది అక్కడి నుంచి కింద పడతాడు అది కింద పడుతుంది కింద పడగానే ఇదిగో నేనున్నానని మళ్ళీ ఆరంభం అవుతుంది మైండ్ నుంచి ఎవరు తప్పించుకోగలడు ఎనివే సో ఆ విధంగా తూష్ణీమవ స్టన్నింగ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ నాట్ సమాధి మరి అయితే ఏమిటంటే సమాధి తత్వాబోధ ఏవ అయం तत्वावबोध वा एवाय वाना पावक वासन अने गुला का सधि एक सधि तत्व अवबोध ने आत्मस्वरूप चैतन्य स्वरूपन देहमु ने अनेवेकमदा तत्वा एग्जापल మీరు ఆ వివేకాన్ని కనుక మీరు అభ్యాసం చేశారనుకోండి ఆ వివేకం ఏం చేస్తుందంటే దేహాసక్తి దేహాశక్తి అనే వాసన ఉంటుంది ఎంతసేపు దేహం మీద ప్రేమ దేహానికి అలంకారం దేహానికి ఆభూషణాలు దేహానికి సేవ కేటరింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది బాడీ ఆల్ ది వే ఎంతసేపు దేహమే బతుకున్నది కనుక దేహం మీద అది ఎప్పటికైనా తేగుతుందో అది సో ఆ విధంగా దేహాసక్తి వాసన దేహాన్ని బట్టి వచ్చేటువంటి ఇంకా ఆసక్తులు అనేకం దేహ సంబద్ధములైన విషయాలు ఉంటాయి వాళ్ళు కుర్చీ ఈ మధ్య ఇదో ఇదో పిచ్చి నేను మొన్న ఒక ఆయన ఇంటికి వెళ్ళాను భిక్షకే ఆయన ఆయన యోగలు నేర్చుకుంటున్నాడు యోగా చేస్తున్నాడు తర్వాత వేదాంతం చదువుతున్నాడు చదువుతో ఏం చేశాడంటే ఈ మార్కెట్లో పెడుతూ ఉంటారు వీళ్ళు ఈ ఫర్నిచర్ షాప్ వాళ్ళు ఏవో సం పిచ్చి డిజైన్లు వేసి ఏవో తయారు చేసి ఉంటారు ఇలాగా ఒక ఆ కుర్చి కాళ్ళని యూ ఫిక్స్ ఇట్ టు సమ్ సెమీ సర్క్యులర్ షేప్ ఉన్నటువంటి కట్టెలకి బిగిస్తే ఆ కుర్చీ ఇలా ఇలాంటి వాకింగ్ చైర్ అంటే దానికి కొంచెం సోఫా లాగా మెత్తగా ఉండేటువంటి ఆ పరుపు లాగా కుట్టి దానికి మళ్ళీ డిజైన్ దానికి కాలు పెట్టుకుంటూ ఇలాంటివన్నీ పెట్టి ఒక పెద్దది ఒకటి దానికి ఖరీద పదిహేను వందల నుంచి మూడు వేల దాకా వెరైటీలు డిజైన్ ఇదంతా బిజినెస్ బిజినెస్ వాలి ఇలాంటివి ఏవో పెడుతూ ఉంటారు అదో ఒకటి కొనుక్కొచ్చాడు కొనుక్కొచ్చి స్వామీజీ మీరు దాంట్లో ఒకసారి కూర్చోండి నేనన్నాను నేను కూర్చుంటాను లేవో పర్వాలేదు నువ్వు ఈ దీంట్లో కూర్చుని ఇళ్ళల్లో కోసం కొనుక్కున్నావా అని అడిగాను అంటే మరి దానికోసమే కొనుక్కున్నావు ఇంకేదేవి అంటే మరి యోగా కూడా అభ్యాసం చేస్తున్నావా చేస్తున్నాను గీతాధ్యయన్ చేస్తున్నా చేస్తున్నాను మరి యోగా అభ్యాసానికి గీతాధ్యయనానికి ఇది విరుద్ధంగా నీకు అనిపించట్లేదు ఎందుకంటే ఇళ్ళల్లో ఊకూడదు తప్పది దేహం ఇలా ఇలా ఊతుంది అనుకోండి అప్పుడేమవుతుంది మనస్సు పరిపరి విధాలు పోతుంది పోతుందా ఇలా కూర్చున్నారనుకోండి అప్పుడేమవుతుంది మనస్సు ఏకాగ్రపు దిశలో పయనిస్తుంది ఏకాగ్రం అయిందో మానిందో దాని డైరెక్షన్ మారు ఇలా ఉండి పరిపర విధాలుగా పోతుందా ఇలా ఇలా కూర్చుని పరిపర విధాలు పోతుందా పోదు ఇలా ఇలా వంగి కూర్చోవాలి మెత్తగా ఉండాలి ఇలా ఇలా ఉండాలి పరిపర విధాలు పోతుంది యోగ శాస్త్రంలో ఈ దేహాన్ని దేహము యొక్క చాలనము దాన్ని నిషేధించాలి యోగులు వాళ్ళు పాపం ఆ మనసు దేహము వాటి యొక్క స్వరూపం బాగా తెలిసి చెప్పిన మహర్షులు జ్ఞానం అది ఇదేమిటిది వట్ ఈస్ దిస్ వై వై షుడ్ యూ డూ దాట్ ఇదెందుకు చేయటం చక్కగా లేచి అర్ధకటి చక్రాసనం లెఫ్ట్ సైడు రైట్ సైడు చేయ తర్వాత పాదహస్తాసనం ఒకటి తర్వాత కట్టి ఒకటి మొత్తం ఫోర్ కాంప్లిమెంటరీ ఆసనాలు ఇవి చేయి ఈ ఉన్నప్పుడు చేయి మధ్యాహ్నం భోజనం ముందు చేయొచ్చు సాయంకాలం ఖాళీగా ఉంటే ఈ నాలుగు ఆసనాలు చేయి చేస్తే నీకు మంచి బాడీ ఫ్రెష్గా తయారవుతుంది మజిల్స్ అన్ని చాలా చక్కగా ఉంటాయి ఇదేమిటి ఈ కుర్చీలో కూర్చుని టూ ఇటు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ షుడ్ నాట్ టూ దిస్ అని చెప్పాను ఎనీవే సో సో వాట్ యాయింగ్ ఈజ్ దే వాసనావత మీరు బోధ వివేకాభ్యాసం చేసినట్లయితే కాన్షియస్ యోగా యోగా చేసేప్పుడు కాన్షియస్ యోగా మెకానికల్ యోగా ఈజ్ యూస్లెస్ కాన్షియస్ యోగా చేయాలి అంటే ఆ మనసుతో ఏదో ఆలోచిస్తే యోగా చేయడం కాదు మ్యూజిక్ వింటే యోగా చేయడం కాదు కబుర్లు చెప్పుకుంటూ యోగా చేయడం కాదు కాన్షియస్ యోగా అండ్ యు డూ యోగా యు బీ విత్ ది బాడీ అండ్ బీ విత్ ది మూవ్మెంట్స్ ఆఫ్ ది బాడీ బీ విత్ ఎయిట్ దేహాన్ని ఒక దేవాలయంగా భావన చేసి బీ విత్ ఎయిట్ బి కాన్షియస్ ఆఫ్ ఎవ్రీ మూవ్మెంట్ ఆఫ్ ది బాడీ కాన్షియస్ యోగా అది ఏకాగ్రతను తీసుకొస్తుంది ఎనీవే సో మీరు ఆ దేహము ఎడల సాక్షిభావంతో ఉంటే ఆ వివేకాభ్యాసం వల్ల దేహాశక్తి అనేటువంటి వాసన అది ఎన్నో ఈగో ఈ ఉయ్యాల వాసన దేహాశక్తి వాసన కదండి దేహాశక్తి లేని వాడికి ఉయ్యాలని ఇదెందుకండి వాట్ సో లేదా ఊతూ ఉండటం అది దేహాశక్తి కాదు అది సోఫా ఎందుకు ఎనీవే సో ది పాయింట్ ఈస్ దేహాశక్తి దేహ సంబద్ధములైన విషయముల ఎడల ఆసక్తి ఇప్పుడు ఆ సోఫా ఉందనుకోండి దేహ సంబద్ధములని చెప్పడానికి చెప్పాను నేను దాంట్లో ఎవరైనా వచ్చి కూర్చున్నారనుకోండి హీ డజన్ లైక్ ఆయనే కూర్చోవాలి ఏదో స్వామీజీ అయినా ఒకసారి వెళ్ళాను నేను కాబట్టి ఒకసారి నన్ను కూర్చోబెట్టాడు కానీ నేనే అస్తమానం వెళ్ళి కూర్చుంటే అది న్యూసెన్సే ఈ హ్యాస్ టు sit ఇన్ ఇట్ నోబడీ షుడ్ సిట్ ఇన్ ఎయిట్ ఎందుకు కూర్చోకూడదు నోబడీ షుడ్ సిటినిట్ అని ఎందుకనే బికాజ్ నేను కూర్చునే ఆసనం గనక నేనంటే ఏమిటి దేహము దేహమున్నందు నేననే ఆసక్తి దాన్ని బట్టి నేను కూర్చునే ఆసనం మీద ఇంకెవరూ కూర్చోకూడదు సపోజ్ ఐసే ఇక్కడ నేను కూర్చుంటున్నా ఇంకెవరో ఇక్కడ కూర్చోకూడదు అన్నాను అనుకోండి వట్ ద కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్ పీఠాసక్తి అయిపోలేదండి పీఠ మీద ఆసక్తి ఎవరు పెట్టుకోమనండి అసలు సన్యాసి అన్నవాడు కమండలాన్ని కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండాలి కమండలం మీద కూడా ఆశ పెట్టుకోవద్దన్నారు ఎందుకంటే కమండలం మీద ఆశ జపమాల మీద కూడా నీవు ఆసక్తి పెట్టుకోవద్దు జపాల లేకపోతే జపం ఆగిపోతుంది జపమాలు ఎవరన్నా కావాలంటారు స్వామిజీ మీ జపాలు మాకు కావాలంటారు తీసుకోమని ఇవ్వాలి అంతేకాయ నా దీన్ని పట్టుకుంటే వాడు సందేశాలు అవుతుంది ఎనివే సో దేహ సంబద్ధములైన విషయముల ఎడల ఆస ఇవన్నీ వాసనలు ఈ వాసనలో గడ్డిని గడ్డిని ఇప్పుడు వేస్తే ఏమిటవుతుంది కాలిపోతుంది పచ్చి గిడ్డి అయినా కాలిపోతుంది డ్రై అయిపోయి కాలిపోతుంది ఈ వాసనాతృణమును కాల్చేసేటువంటి అగ్ని ఈ తత్వా బోధం అంటే సత్యాంగా దేహమీడల సాక్షి భావంగా ఉండడం అది వివేకాభ్యాసమే అతనికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సాధన దానికి సమాధి అనేది ఆ సమాధి వీడికి వస్తుందండి ఈ కామనల వెంట పరుగులు ఎత్తి వీడు అంటాడు నేను స్వర్గానికి వెళ్తాను డాన్స్ పార్టీ చూస్తానన్నవాడు వీడికి సమాధి వస్తుందండి దేహాత్ దేహాసక్తి అనేది తప్పని చెప్తే వింటడముడు వాడు దేహమే నేను అనుకుని దగ్గరికి వెళ్ళి द्हासक्ति दोषम अंटे वालाबीयते निश्चयात्मक बुद्धि उड़ा आमाधि अटेट आत्मज्ञा निष्ठ अर्थम इन मन की तेलीटे आत्मज्ञा निष्ठ अदी अलमेट सारी तीस विवेकाभ्यासमु देश बुद्धि देशमु बुद्धि वाटर వివేకమును అభ్యాసం చేయుట తర్వాత జగత్తు ఎగల నామరూపమును మిథ్య వాటికి అధిష్టానంగా ఉండే సతి ఏది కలదో అది ఏ సత్యము అని దాన్ని ఆ వివేకా బ్రహ్మ సర్గ వివేక అంటారు బ్రహ్మ సర్గ వివేక అంటే బ్రహ్మ సర్గ అంటే సృష్టి బ్రహ్మ సర్గ వివేకము అన్నది అభ్యాసం చేయమని చెప్తారు సన్యాసులకు చెప్తారు అలాగే బ్రహ్మసర్గ వివేకం అభ్యాసం చేయండి అంటే ఏమిటి మీకు ద్వంద్వాల అనుభవానికి వస్తూ ఉంటాయి నామరూపాల అనుభవానికి వస్తే నామరూపాలతో పాటుగా ద్వంద్వలు ఉంటాయండి ఇంద్రియస్ ఇంద్రియస్యాథే రాగద్వేషం వ్యవస్థితం మీరు ఎప్పుడైతే నామరూపాలను చూశారో దాని పక్కనే లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఉంటాయి మీరు బంగారం అంటే సేవ్ అయిపోయారు బంగారం అనకుండా ఎట్లస్ అన్నారంటే అయిపోయింది పడిపోయారు అంటే దానిలో బంగారం అండి కాబట్టి నామరూప బుద్ధిలో పడ్డాడంటే పోగదు ది ఫ్ హలో ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద వివేక ఎనీ మోర్ కనుక బ్రహ్మ సర్గ వివేక కనుక సృష్టి కేసు ఆ ద్వంద్వాలని ఆపోజిట్ ని చూసేప్పుడు నువ్వు ఆ ద్వంద్వములకి అధిష్టానంగా ఉండే ఈశ్వరుణ్ణి దర్శించే ప్రయత్నం చెయ్యి బ్రహ్మ సర్గం వివేకము లోపలికొస్తే ఆత్మానాత్మ వివేకము ఇదంతా కూడా సమాధి అభ్యాస స్థాయిలో ఉండే సమాధి ఈ అభ్యాసం యొక్క ఫలం ఏమిటంటే నిరంతర ఆత్మనిష్టలో నుంచి ఉండుట కళ్ళు తెరిస్తే ఈశ్వరుడు వాళ్ళు మూసుకుంటే ఆత్మ ఈశ్వరుడే ఆత్మాత్మ ఈ సమాధి కేవలము తత్వబోధ రూపంగా ఉంటుంది ఆ సమాధి తత్వాబోధ ఏవాయం వాసనావక రోక్త సమాధి శబ్దేన నూ తూష్ణీం అవస్థితి తూష్ణీం అవస్థితి టెక్నిక్ అది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మనస్సు ఏకాగ్రం అవుతాం అదంతా మంచిది కానీ ఆ రకమైన సమాధి కాది ఇక్కడ కావలసింది कनक सामधि यू वीडिय बुद्धि एकाग्रम निश्चित निबड़े प्रसाधीये अंत निे योग्य भाषं इधतारिकां अवतारिक आई की इंका येमंटे पैन चप्निवावर काम आत्मा स्वर्गपरा